లక్ష్మి నువ్వు వచ్చి చాలాసేపు అయిందా అవును అరగంట అయింది అరే నేను చూడలేదు సరే ఇవాళ సినిమాకు పోదాన్రా నేను సినిమా చూసి రెండు నెలలైంది మా ఇంట్లో దొంగతనం జరిగిన తర్వాత నేను బయటికి వెళ్లలేదు ఇవాళ నా మనసు బాగాలేదు ఏ ఇవాళ కూడా ప్రభాకర్ కనిపించలేదా లేదు ఏం చేయమంటావు నన్ను ను వట్టి పిరికిదాన్వి నీ మంచితనం పిరికితనం చూసి అతనిట్లా చేస్తున్నాడు నువ్వు ధైర్యంగా ఉండు నేను వెళ్లి మాట్లాడతాను ఇప్పుడు నేనొక పని చేయదలుచుకున్నాను ఏమిటది వాళ్ళింటికి వెళ్దాం అనుకుంటున్నాను బిత్సంకోసం పోతావా అటువంటి పిచ్చి పని చేయకు ఏం చెయ్యాలో నేను చెప్తాను వాళ్ళింటికి బిత్సకత్తెలా వెళ్లక్కర్లేదు కోడలుగానే వెళ్తావు అతనింత మోసగాడనుకోలేదు నేను నిన్న బస్సులో వస్తుండగా కనిపించాడు మాట్లాడలేదు అయితే ఊళ్ళోనే ఉన్నాడనమాట సరే ఈ సాయంత్రమే అతనితో మాట్లాడతాను లక్ష్మి నువ్వు వచ్చి చాలాసేపు అయిందా లక్ష్మి నువ్వు వచ్చి చాలా అయిందా అవును అవును అరగంటయింది అరే నేను చూడలేదు అరే నేను చూడలేదు సరే ఇవాడ సినిమాకు పోదాన్రా నేను సినిమా చూసి రెండు నెలలైంది నేను సినిమా చూసి రెండు నెలలైంది మా ఇంట్లో దొంగతనం జరిగిన తర్వాత నేను బయటికి వెళ్లలేదు మా ఇంట్లో దొంగతనం జరిగిన తర్వాత నేను బయటికి వెళ్ళలేదు ఇవాళ నా మనసు బాగా బాగాలేదు ఇవాళ నా మనసు బాగాలేదు ఏ ఇవాళ కూడా ప్రభాకర్ కనిపించలేదా ఏ ఇవాళ కూడా ప్రభాకర్ కనిపించలేదా ఏం చెయ్యమంటావు నన్ను ఏం చెయ్యమంటావు నన్ను నువ్వు ఒట్టి పిరికిదానివి నువ్వు ఒట్టి పిరికిదానివి నీ మంచితనం పిరికితనం చూసి అతని చేస్తున్నాడు నీ మంచితనం పిరికితనం చూసి అతని చేస్తున్నాడు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండు నేను వెళ్లి మాట్లాడతాను నేను వెళ్లి మాట్లాడతాను ఇప్పుడు నేను ఒక పని చెయ్యదలుచుకున్నాను ఇప్పుడు నేనొక పని చెయ్యదలుచుకున్నాను ఏమిటది వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను బిత్సం కోసం పోతావా బిత్సం కోసం పోతావా అటువంటి పిచ్చి పని చేయకు అటువంటి పిచ్చి పని చేయకు ఏం చేయాలో నేను చెప్తాను ఏం చెయ్యాలో నేను చెప్తాను వాళ్ళింటికి బిత్సగత్తెలా వెళ్లక్కర్లేదు వాళ్ళింటికి బిచ్చగత్తెలా వెళ్లక్కర్లేదు కోడలుగానే వెళ్తావు కోడలుగానే వెళ్తావు అతని అతనిగా అనుకోలేదు నేను నిన్న బస్సులో వస్తు ఉండగా కనిపించాడు నిన్న బస్సులో వస్తూ ఉండగా కనిపించాడు మాట్లాడలేదు మాట్లాడలేదు ఉన్నాడన్నమాట అయితే ఊళ్ళోనే ఉన్నాడన్నమాట సరే ఈ సాయంత్రమే అతనితో మాట్లాడతాను సరే ఈ సాయంత్రమే అతనితో మాట్లాడతాను డ్రిల్స్ రెపిటేషన్ డ్రిల్ స్టార్ట్ సుబ్బారావుకు పుస్తకం ఇచ్చి నెలయింది సుబ్బారావుకు పుస్తకం ఇచ్చి నెల అయింది ఇంటికి వెళ్లి గంట అయింది శర్మ ఇంటికి వెళ్లి గంట అయింది నేనిప్పుడు శర్మను చూడదలుచుకున్నాను నేనిప్పుడు శర్మను చూడదలుచుకున్నాను రవి ఆ పని చేయదలుచుకోలేదు రవి ఆ పని చేయదలుచుకోలేదు నువ్వు ఇక్కడికి రాక్కర్లేదు నువ్వు ఇక్కడికి రాక్కర్లేదు చిన్నపిల్లలకు టిక్కెట్టు తీసుకో అక్కర్లేదు చిన్నపిల్లలకు టిక్కెట్టు తీసుకో అక్కర్లేదు నేను నిన్న వస్తు ఉండగా సుబారా వచ్చాడు నేను నిన్న వస్తూ ఉండగా సుబ్బారావు వచ్చాడు నేను మాట్లాడుతూ ఉండగా నువ్వు మాట్లాడకు నేను మాట్లాడుతూ ఉండగా నువ్వు మాట్లాడకుల వచ్చి రెండు నెలలైంది ఇక్కడికి వచ్చి రెండు నెలలైంది అతను అతను ఇక్కడికి వచ్చి రెండు నెలలైంది వెళ్లలేదు బయటికి వెళ్ళలేదు నేను బయటికి వెళ్ళలేదు జరిగిన తరువాత జరిగిన తరువాత నేను బయటికి వెళ్ళలేదు దొంగతనం దొంగతనం జరిగిన తరువాత నేను బయటికి వెళ్ళలేదు ఇంట్లో దొంగతనం జరిగిన తరువాత నేను బయటికి వెళ్ళలేదు మా మా ఇంట్లో దొంగతనం జరిగిన తర్వాత నేను బయటికి వెళ్ళలేదు అతని చూసి చూసి ఇట్లా చేస్తున్నాడు పిరికితనం చూసి ఇట్లా చేస్తున్నాడు నీ పిరికితనం చూసి అతని చేస్తున్నాడు సబ్స్టిట్యూషన్ ఇప్పుడు నేను మినపట్టు తినదలచుకున్నాను చెయ్యి ఇప్పుడు నేను మినపట్టు చెయ్యదలుచుకున్నాను తీసుకో ఇప్పుడు నేను మినపట్టు తీసుకో దలచుకున్నాను ఇవ్వు ఇప్పుడు నేను మినపట్టు దలచుకున్నాను చూడు నేను మినపట్టు అతను శర్మలా ఉన్నాడు మోసగాడు అతను మోసగాడులా ఉన్నాడు దొంగ అతను దొంగలా ఉన్నాడు అతను ఆఫీసర్లా ఉన్నాడు ఉన్నాడు రవి అతను రవిలా నువ్వు ఈ పుస్తకం చదివి ఎన్ని రోజులైంది కొను నువ్వు ఈ పుస్తకం కొని ఎన్ని రోజులైంది శర్మ రవితో వెళ్లి మాట్లాడు శర్మ రవితో మాట్లాడి ఎంతసేపయింది నువ్వు కమలను పిలిచి ఎంతసేపయింది చూడు నువ్వు కమలను చూసి ఎంతసేపు అయింది శారద ఈ పుస్తకం రాసి ఎన్ని రోజులైంది శారద ఈ పుస్తకం తెచ్చి ఎన్ని రోజులైంది గోపి ఉంగరం కొని ఎన్ని రోజులైంది తీసుకో గోపి ఉంగరం తీసుకుని ఎన్ని రోజులైంది నేను సాయంత్రం మీ ఇంటికి రావాలా నువ్వు సాయంత్రం మా ఇంటికి రాక్కర్లేదు రమ పూలు కొయ్యాలా రమ పూలు కొయ్య శారద పాట పాడాలా శారద పాట పాడక్కర్లేదు శర్మ డబ్బు తీసుకోలేదు నువ్వెప్పుడు పడుకుంటావు అన్నం తిను అన్నం తిన్న తర్వాత పడుకుంటాను శర్మ ఎప్పుడు బయటికి వెళ్తాడు క్లాసు క్లాసు అయిన తర్వాత బయటికి వెళ్తాడు రమ ఎప్పుడు పాఠం చదువుతుంది ఉత్తరం రాసిన తర్వాత పాఠం చదువుతుంది నువ్వు ఎప్పుడు అన్నం తింటావు శర్మ వచ్చిన తర్వాత అన్నం తింటాను వాన కురిసింది శర్మ మాట్లాడుతున్నప్పుడు నేను నిద్రపోయాను శర్మ మాట్లాడుతూ ఉండగా నేను నిద్రపోయాను పూలు కమల పాఠం చదువుతున్నప్పుడు మాస్టర్ గారు బయటికి వెళ్లారు కమల పాఠం చదువుతూ ఉండగా మాస్టర్ గారు బయటికి పెళ్లారు